స్త్రం బాబా నేను వ్యవసాయ పూర్వ నీ గౌన్యాలు దేవాసేవాసం నేను మీ సమీకులు ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా పూర్వ ప్రతి పచ్చి దేవా వచ్చిన బట్టి స్తోత్రం మా పురు దేవా సజ్జల నుంచి దేవాసం ఎంత వరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మక్కువ మా పురువ ప్రతిలో నీ సాక్షి బిడగా ఉంటా సాయం చేయమప్పుడు నీకు రెండో రకాల సమయంలో దేవాయసనం సిద్ధపరిచినా దేవ నీకు సేవ చేసి దేవాసం మందికి దేవాసినప్పుడు వా నీ మార్గంలో నడిపించే బాగుంది దయచేయండి దేవ ఆరాధనలో పోతే ఒక దాంట్లో మీరు సాయం చేయండి దేవాయసం అప్పుడు ఎంతగానో దేవాయప్రవ్వు నీ తగ్గ తిరగాలనుకుంటాను కానీ దేవ సాధన వాడు దేవాడు చెడగొడుతున్నాడు మాపడవాత కొట్టి లయ్యవాలి మాపడవా సాధారణ శక్తిని తీసుకున్నానుకో నీరే స్నా ఇక ముందు దేవా వేసినప్పుడు ప్రార్థనలో పాటల్లో దేవ వాకింగ్ ప్రతి ఒక్క దాంట్లో నేరు వండి నడిపిస్తారు అని తర్వాత రాబోతున్నేసుకు వేసి పెట్టబెట్టుకొచ్చున్నాను తండ్రి అమెన్ తీరం నీతో శనన్ నిలబ్రతికించు చున్నది నిరంతరం నితో నిజీ చాలానే ఆశనన్ నిలబ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా ఏ శయ్యా సర్వస్వమాయ్యా నా ప్రాణేశ్వరా ఏ శయ్యామాయ్యా నిరంతరం నీతోని జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నీతో నిజీల ఆశనన్నిలబ్రతికించుచున్నది నిరంతరం नीतनेश नति चुनदी नी रूप नीलो नी रक्तम नी तो कड़ी तिरी నీరూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితీవి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని వరములతో పరిశుద్ధాత్మవరములతో అలంకరించు చున్నాకడై నిరంతరం నితో నిజీ చాళనే ఆశనన్నిలబ్రతికించుచున్నది నిరంతరం నీతో ని జీవించాలనే ఆశనల్ని ల బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో नीरा सिद्धरचुचुनार नी निजी चालने आशन चुन्नदी कीुचुन नीतो ने चालने శనన్నిలబ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా ఏ సయ్యా సర్వస్వమా ప్రాణేశ్వరా ఏ సయ్యా సర్వస్వమా నిరంతరం నీతో జీవించాలనే ఆశ్రతికించుచున్నది థ్యాంక్ యూ బ్రదర్లాండ్ బ్రదర్ చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని దానించుకు పరిశుద్ధుడా ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకే స్తోతులు స్తోత్రముల ప్రాభ గడిచిన కాలం అంతా ప్రభావ కాచి కాపాడి నీ రెక్కలు చొరిన భద్రపరిచిన అయినా ఇదినములకు నూతన కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనతా ప్రభావం వేగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ మేము ధ్యానించిపోతుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభా మీరే మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి మీటింగ్ అంతటిని ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు అయిన ఏసుక్రీస్తు మీ అందరికీ నా వదనాలు చూడండి మనల్ని దేవుడు ఆయన స్వరూపంగా ఏర్పరచుకున్నాడు చూడండి ఈ లోకంలో ధనవంతులు ఎంతోమంది ఉంటారు ఎంతో డబ్బున్న వాళ్ళు ఉంటారు ఎంతోమంది బాగా రిచ్ పర్సన్స్ లావిషగా ఎంతో మంది సేవకులు కలిగిన వాళ్ళు ఎంతో ఎన్నో కంపెనీలు కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళంతా పనులు వాళ్ళు వాళ్ళు ఇష్టం చేయించుకుంటూ ఉంటారు పనులు వాళ్ళ సేవకులు ఉంటారు వాళ్ళంతటా వాళ్ళు ఏ పని చేయరు వాళ్ళు లావిషిగా జీవిస్తూ ఉంటారు అన్నం వండుకోవాలన్నా లేదన్నా ఏదన్నా సరే వాళ్ళు సేవకుల చేత పని చేయించుకుంటూ ఉంటారు కదా కానీ వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా ఎంత కష్టాల్లో ఎంత పనిలో ఉన్నా కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన పనులు లేకపోతే వాళ్ళ ఇష్టమైన తిండిని వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళ స్వాహాలతో చేసుకొని తింటేనే వాళ్ళకు తృప్తి కలుగుతుంది మిగతా ఎవరు తన వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది అట్లా వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అది వాళ్ళకు ఒక తృప్తి అనమాట ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన దేవుడు గొప్ప దేవుడు సర్వ సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు ఆయన మనం ఊహించడం కూడా చాలా కష్టం కదా అటువంటి దేవుడు సర్వలోకాన్ని ఆయన నోటి మాటతో సృష్టించాడు అంటే ఆయన అధికారాన్ని వాడి వాటన్నింటినీ సృష్టించాడు కానీ మనల్ని మాత్రము ఆయన చేతితో నిర్మించుకున్నట్టుగా మనం అక్కడ చదువుతాం ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు ఎంతో ఓపికతోటి ఆయన దిగి వచ్చి ఎంతో ప్రతి ఒక్క ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతి ఒక్క పాట్ ని ఆయన ఎంతో నిదానంగా ఓపికతో ఓర్పతోటి ఎంతో ఇష్టంగా ఆయనకు నచ్చినట్లుగా ఎంతో ప్రేమతో ఆయన మనల్ని నిర్మించుకున్నాడు ఎందుకంటే ఆయన రూపకంలో మనం నిర్మించుకున్నాడు ఎందుకంటే ఆయనకు మనమంటే ఎంతో ప్రేమ ఆయన మనల్ని కావాలనుకున్నాడు ఆయన బిడల్గా మనల్ని తయారు చేసుకోవాలనుకున్నాడు కాబట్టే తప్పిపోయిన మన కొరకు దారి తప్పిపోయిన మన కొరకు చీకట్లో ఉన్న మన ఆయన ఈ లోకానికి తగ్గించుకుని వచ్చి ఆయన శరీర మరణంలో ఆయన మరణం అయిపోయి ఆయన చనిపోయి ఆ రక్తం ద్వారా మనకు పాప విమోచన ఇచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా మనమలని చేసిన ఇంత చేసిన దేవుడు ఇంత గొప్ప దేవుడు మన నుంచి ఆశించేది ఏంది మనల్ నుంచి ఆయన కోరుకునేది ఏంది చూడండి ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు మనల్ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు అనంటే కొలశీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన మనల్ని నడుగుతుంది అన్ని విషయంలో ప్రభువుని సంతోష ఆయనకు తగినట్టుగా నడుచుకోన ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచు చూడండి ఆయన మనల్ని అడుగుతుంది అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలా ప్రతి విషయంలో ప్రభువును సంతోషపెట్టాలని ఇక్కడ రాశాడు అంటే ఆయన మనల్ని ఎంతో సంతోషంతో ఎంతో ప్రేమతో మనం నిర్మించుకున్నాడు కదా కాబట్టి ఆయన మన కొరకు ఎంతో మన మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన సంపూర్ణంగా తన అధికారాన్ని తన తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తునిగా వచ్చి ఈ లోకానికి రిక్తునిగా వచ్చి మన కొరకు ప్రాణం అర్పించుకోండి ఎందుకు ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉండాలనుకున్నాడు కాబట్టి ఆయన అంతగా తగ్గి తగ్గించుకొని సమస్తంలో విడిచిపెట్టి లోకానికి వచ్చి సమస్తం సర్వం తనకున్న ప్రాణాన్ని కూడా ఆయన మన కోసం పెట్టాడు కాబట్టి ఆయన మనల్ని అడుగుతున్నాడు అన్ని విషయంలో ఆయన మనం సంతోష పెట్టాలా ఈరోజు చూడండి ఏదైనా చిన్న బాధ వస్తే ఆయనను తిట్టుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న కష్టం వస్తే నేను అన్ని సక్రమంగా చేస్తున్నాను నేను అన్ని పనులు బాగానే చేస్తున్నాను నేను ఎందుకు ఈ శ్రమ దేవుడు ఉంటే నాకెందుకు శ్రమ వస్తుంది దేవుడు ఉంటే నాకెందుకి కష్టం వస్తుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు లేదు కొన్ని మేలుల విషయమై ఏదో మేలు జరిగితేనో ఏదో ఉద్యోగం వస్తేనో లేకపోతే ఏదో ఫ్లాట్ కొంటేనో లేకపోతే ఇంకో ఏదో అనారోగ్యం స్వస్థపడితేనో ఏవేవో వాటిల్లో ప్రభుని సంతోష చూస్తా ఉంటారు ఏదోదో సభ ఏదోదో రూపకంగా కానుకలు ఇచ్చి ప్రభువుని సంతోష చూస్తుంటారు ఒక ఒక లక్ష రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం వస్తే పదివేలు దశ భాగం లాగా ఇచ్చేసి ఆ రీతిగా ప్రభుని సంతోష చూస్తుంటారు ఏవో మేలు జరిగినప్పుడే ప్రభుని సంతోష పెట్టాలని ఆలోచించేవాళ్ళు మేలు జరగని కష్టాల్లో వచ్చేటప్పుడు ఏడ్చే తప్ప ఏడుస్తూ ఆయన దగ్గరకు పోయే తప్ప కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే అన్ని విషయంలో ప్రభువుని మనం సంతోష పెట్టాలంట అంటే ప్రతి విషయంలో మనం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రభువుని సంతోష పెట్టాల మనం శ్రమల్లో కూడా ప్రభువుని సంతోష పెట్టాల మనకి ఎటువంటి చింత ఉన్నా కూడా ప్రభు సంతోష పెట్టాలి ఏముంది ఆయన అంటాడు కదా మీరు మీ సహోదరులకే వందనం చేసిన ఎడల్లా మీకేమి ఫలం కలుగును సుంకరును అలాగే చేయచున్నారు కదా అని అడ్లు చేస్తారు ఏమని ఏదైనా మేలు కలిగితే పోయి వాళ్ళు దేవుళ్ళకి దన్నాలు పెట్టుకోవటం లేదు లేదంటే వాళ్ళు ఏ పని చేయకుండా సైలెంట్ గా ఉండిపోయి దేవుణ్ణి దూషించటం ఈ రీతిగా ఉంటారు కానీ మనమైతే జీవం కలిగిన దేవుణ్ణి ధరించుకున్న వాళ్ళం ఆయన కృపలో మనం బతుకుతున్న వాళ్ళం కాబట్టి మనకైతే ప్రభు చెప్తున్నాడు ప్రతి విషయంలో మనం సంతోష పెట్టాలి అన్నిలో వలే కాకుండా బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండడం బా మిగతా అప్పుడు ఏదైనా సంతోషం వస్తే నవ్వడం ఇది కాదు కదా మనం ఎల్లప్పుడూ సంతోషించడి అని ప్రభు వాక్యం చెప్పినాడు ఎందుకంటే అన్ని విషయాల్లో మనం ప్రభువును సంతోష పెట్టాలి శ్రమైనా కానీ బాధ అయినా ఏదైనా కానీ ఏదో కొన్ని వాటిల్లోనే సంతోష పెట్టి మిగతా వాటిల్లో ఆయనకు దిక్కు దిక్క ముఖం ఏడుపు ముఖం చూపించడం కాదు ఎందుకంటే అలా ఆయన చిత్తం చెప్పి మనకి కొరందీలు తెశలో రాసిన పత్రికలో ఉంది కాబట్టి అన్ని విషయాల్లో ఆయన సంతోష పెట్టాలా మన ప్రార్థనలో ఆయనను స్థుతిస్తూనే ఉండాలా మన చేసే పనిలో ఆయనను స్థుతిస్తూనే ఉండాలా ఎక్కడా కూడా మనలో దుఃఖము విచారం రానియొద్దు అది ఇటువంటి పరిస్థితిలో ఉన్నా సరే తర్వాత చూడండి ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలా ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి అట్లా నడుచుకున్నప్పుడే ఆయన సంతోషపడతాడు ఏవో మేలు జరిగినప్పుడు ఆ పై పైన పనులు చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చి ఏదన్నా కష్టం వస్తే మళ్ళీ ఏడ్చుకుంటా పోయేది కాదు మన విధానం ఎప్పుడు ఒకేలా ఉండాల ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలా ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడూ పాటిస్తానే ఉండాలి ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచునట్లు చూడండి పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరచమాలని చెప్తున్నాడు ఎట్లా కనబరచాలంట ఆనందంతో కూడిన చూడండి ఈ రోజు జనాలు సంతోషం ఓర్పు కలిగి ఉంటారు ఓర్పు కలిగి ఉంటారు కానీ ఎట్లుంటారంటే గొనుగుతూ సనుగుతూ ఉంటారు ఈ బాధ నాకు ఎప్పుడు విముక్తి అవుతుందా అని ఉంటారు మనం బయట చూస్తే చర్చస్ లో చూస్తే చెప్పేవాళ్ళు ఈ బాధను భరించలేకపోతున్నాను అంటారు ఎక్కడ ఆనందం ఉండదు ఎక్కడ సంతోషం ఉండదు ఆయన ఏమంటున్నాడు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు ఉండాలంటే ఆనందం ఉండాలంట మనల్ని సంతోషం ఉండాలంటే సంతోషంతో ఓపిక పట్టాలి ఈ లోకానుసారంగా చూస్తే ఒకప్పుడు మేము కూడా ఒక సినిమాకు కొత్త సినిమా రిలీజ్ అయితే ఉదయాన్నే తోపా అది పదకొండు గంటలకు పన్నెండు గంటలకు షో అయితే ఉదయాన్నే ఏడెనిమిది గంటలకు పోయేవాళ్ళు పోయి అంతసేపు వెయిట్ చేసేవాళ్ళం టికెట్ల కోసం టికెట్ల కోసం వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఎంతసేపు సరే సంతోషంతో ఇంకో గంటే కదా ఇంకొక రెండు గంటలే కదా అని ఇట్లా వెయిట్ చేసి సినిమా చూసి సంతోషంగా వచ్చేవాళ్ళు అంటే అది ఉత్తతది లోక లోకపరమైంది అక్కడ మేము వేస్ట్ చేసిన సినిమా రెండు గంటలు అయితే మేము వేస్ట్ చేసిన టైము ఐదు గంటలు ఒక రెండు గంటలు దానికోసం మేము ఐదు గంటలు వెయిట్ చేసి ఐదు గంటల్లో కూడా ఎంతో సంతోషంతో నిరీక్షణతో ఎదురు చూసినాం ఆ సినిమా కోసం కానీ అదే ఓపిక మిగతా వాటిలో ఉండదు ఆ టైంలో ఇప్పుడు కాదు ఆ టైంలో మిగతా పనులు వేటిల్లో కూడా ఐదు నిమిషాలు ఓపికబట్టలేం ఇంట్లో ఐదు నిమిషాలు ఏదన్నా ఒక మత మనం పది రూపాయలు ఇవ్వడం లేట్ అయిందనుకో ఓపికబట్టలేం ఒక ఇంట్లో ఉండడం కొంచెం ఆలస్యమైందనుకో ఓపికబట్టలేం కానీ హస్మన్ టోట్లో మాత్రం తిండిని చంపుకుంటాం అన్నింటినీ చంపుకొని ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాం లోకానుసారమైన విధానం అట్లాంటిదన్నట్టు కానీ మనకి ప్రభు ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వబోతుంది ఆయన నిత్య ఆయన ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు కాబట్టి మనం ఎంత నిరీక్షణతో ఉండాలా ఎంత సంతోషంతో ఓపికతో ఉండాలా ఇంకెంత ఆనందంతో ఉండాల మనం ఇంక ఇది ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఓర్చుకుంటున్నాము ఓర్పు ఉంది దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాము దీర్ఘశాంతం అంటే ఓపికే కదా ఓపిక అంటే ఏంది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనల్ని బాధ పెడతా ఉన్నారు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు బాధ పెడతా ఉన్నారు ఓర్చుకుంటున్నాము ఓర్చుకుంటా కూడా నువ్వు గనుక్కుంటా ఇంకెన్ని రోజులు ఇంకెంత తలకాని ఇది బాధ నాకు ఇది తలకాయని ఓర్చుకుంటూ కూడా నువ్వు సనుగుతూ ఉంటే దానివల్ల అది ఎవరికి ఉపయోగం లేదు కదా అట్లా రాయలేదు కదా ఆయన ప్రతిదీ కూడా ఆనందంతో కూడిన ఓర్పు ఆనందంతో కూడా పూర్ణమైన ఓర్పు ఎంతో సంతోషంతో నీ నీ ఓర్పును ఓర్చుకోవాలా ఎంతో సంతోషంతో నువ్వు దీర్ఘశాంతంలో కనబరచాలా ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలని చూడండి ఆయన మహిమా శక్తితోనే మనం సంపూర్ణ బలం పొందుకుంటామని చెప్తుంది కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనకు ఆయన శక్తి కావాలా మనలో సంతోషం ఉండాలన్నా ఆయన తగినట్టుగా మనం నడుచుకోవాలన్నా ఆనందంతో సంతోషంతో కూడిన ఓర్పు దీర్ఘశాంతం సునుకుంటా గనుక్కుంటా ఉండేటిది కాదు మనం ప్రతి క్షణంలో ఆయన సంతోషపెట్టే వల్ల ఉండాలి కాబట్టి ఇవన్నీ మనకు రావాలి అంటే ఆయన మహిమా శక్తిని బట్టే ఆయన శక్తిని బట్టే మనకు ఆ శక్తి మనకి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మడు మనలో నివసించినప్పుడు వస్తుంది కాబట్టి మనలో పరిశుద్ధాత్మని మనం కొలువ ఉంచుకోవాలి అప్పుడే మనం సంపూర్ణ బలంతో బలపరచబడతాం కాబట్టి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పావార మగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింప వలను దేవుని బతిమాలుచున్నాము చూడండి ఆయన మనల్ని తేజోవాసుల పరిశుద్ధుల సారీ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పావార మనలను పాత్రులుగా చేశాడు ఒకప్పుడు మనం పాత్రులంగా కాదు మనకు అర్హత లేదు చీకటిలో ఉన్న వాళ్ళం భయంకరమైన పాపంలో జీవించిన వాళ్ళం కానీ ఆయన శక్తిని బట్టి మనం ఏం చేసాం ఆయన కృపను బట్టి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వెలుగులోకి మనం వచ్చినాం మనం కూడా ఒక వెలుగులాగా తయారైనం వాళ్ళ స్వాస్థ్యంలో పాలివారమైనం దేవుని రాజ్యంలో పావారం ఆయన బిడ్డలమైనం ఆయన రాజ్యానికి వారసులమైన కాబట్టి ఇవన్నీ ఆయన మన పట్ల చేశాడు ఆయన కృపతోటి ఆయన ప్రేమతోటి తర్వాత చూడండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను మనల్ని అంద ఒకప్పుడు అంధకారంలో ఉండే ఎటుబోలో మార్గం తెలియదు ఏదన్నా బాధిస్తే ఏమైపోద్దు అన్న దిగులు ఏదో అన్న భయం ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఇవన్నీ వస్తాయి వచ్చిన జ్వరం వస్తేనే ఎన్నో రకాలుగా ఆలోచించవటం కానీ ఆయన అప్పుడు ఏంది మార్గం తెలియదు సత్యం తెలీదు ఏం జరగబోద్దో తెలియదు అప్పుడు మనకి ఏంది ఇటుబోలు అర్థం అనే స్థితిలో అంధకారంలో ఉన్నాము లోకస్తుల వల్లే జీవించినాం అప్పుడు మనకి ఏం తెలియదు కానీ మనం ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నామో ఆయన మనల్ని ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు మనల్ని వెలుగుగా మార్చాడు వెలుగులో ఉన్నాం మనం ఇప్పుడు వెలుగులో ప్రతిదీ క్లియర్ గా చూడగలగాలి శ్రమ ఎందుకు వస్తుందో చూడగలగాల కష్టం ఎందుకు వస్తుందో చూడగలగాల దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలో కూడా మనకు మార్గం కనిపిస్తుంది కదా వెలుగులో ఉంటే కాబట్టి ఆయన మనల్ని చీకట్లో నుంచి విడిపించి ఆయన తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆయన రాజ్యపు వారిగా మనల్ని చేశాడు కాబట్టి మనల్ని ప్రభువు ఏమడుగుతున్నాడంటే అన్ని విషయాల్లో సంతోష పెట్టమంటున్నాడు తగినట్టుగా నడుచుకోమంటున్నాడు దీ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనపరచమంటున్నాడు సంపూర్ణ మనలతో బలపరచబడమంటున్నాడు బలపరచబడమంటున్నాడు కాబట్టి మనం ఆయన రాజ్య నివాసులం మన రాజ్య నివాసలం కాబట్టి ఇవన్నీ మనం చేయాలి కానీ ఈ రోజు మాత్రం ఒక శ్రమ వస్తేనో ఒక బాధ వస్తేనో మనుషులు ఏదేదో చేసేసుకుంటారు ఏదేదో అల్లాడిపోతుంటారు దగ్గర చూస్తే భయంకరంగా ఏడుస్తూ ఉంటారు రోధిస్తూ ఉంటారు కానీ ఆయన అంటున్నాడు ఈ మాట కులశీలకు కోటి పదమూడులో రాజ్య నివాసులుగా చేశాడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు చేశాను అని ఉంది పాస్టించైపోయింది మనం ఆయన రాజ్య నివాసం ఆయన బిడ్డలం ఆయన బిడ్డలకు బాధొస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా యశ్యా గ్రంథము ఆయన బిడ్డలకు బాధొస్తే దేవుడు ఏమంటున్నాడంటే యశ్యా గ్రంథము నలభై అధ్యాయం పదమూడవ వచనంలో యశ్యా గ్రంథము నలభై తొమ్మిది పదమూడులో తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ చేయుము భూమి సంతోషించుము పర్వతములార ఆనంద చేయుడి చూడండి ఆయన ఒక మాట అంటున్నాడు శ్రమ తన జనుల ఎందు ఇంతగా మనం చూసాం తులసి ఒకటి పదమూడులో ఆయన రాజ్య తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అంటే మనమే ఆయన జనులం ఆయన జనులం ఆయన జనులు అంటున్నాడు ఆయన శ్రమ అంటున్నాడు అంటే శ్రమ వచ్చింది వాళ్ళకి అంటే శ్రమ వచ్చింది ఎక్కడా కూడా ఆయన శ్రమ రాలేదని చెప్పలేదు నీకు శ్రమ రాదు నువ్వు అన్ని సక్రమంగా పోతావు ఈ లోకంలో చెప్పుకుంటారు కొంతమంది బోదట్లు నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఏ శ్రమ ఉండదు ఏ బాధ ఉండదు ఏ దిగులు ఉండదు ఏది ఉండదు అని ఏదో అట్రాక్ట్ చేసే మాటలు చెప్తా ఉంటారు కానీ ఆయన అంటున్నాడు శ్రమను తన జనులు జాలిపడి యహోవా వారిని తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు ఆయన ఓదార్చేశాడు శ్రమ పొందారు ఓదార్చేశాడు తర్వాత ఏమంటున్నాడు ఉత్సాహ ధ్వని చేయమంటున్నాడు ఎగిరి సంతోష సంతోషపడమంటున్నాడు భూమిని సంతోషించ సంతోషించబడమంటున్నాడు ఆకాశాన్ని సంతోషించమంటున్నాడు ఉత్సాహ ధ్వని చేయమంటున్నాడు ఆనంద ధ్వని చేయమంటున్నాడు కానీ దానికి భిన్నంగా మనం ఏం చేస్తామో తెలుసా ఈ లోకంలో చూడండి ఆయన తర్వాత చదువుతున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన ఓదార్ సంతోషంతో ఉత్సాహ ధ్వని చేయమంటున్నాడు ఆనంద ధ్వని చేయమంటున్నాడు కానీ ఈ రోజు జనాలు ఏం చేస్తారంటే ఆయన బిడ్డలే ఆయన బిడ్డలేం చేస్తారో చూడండి అయితే సియోను యోహో అయితే సియోను యోహవానను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకునిచున్నదే చూడండి సియోను అనుకుంటుంది అంటే ఆయన బిడలు అనుకుంటున్నారు ఏమని విడిచిపెట్టేసిండు ప్రభు నన్ను అందుకే నాకు శ్రమలు వచ్చినాయి అందుకే నాకు బాధలు వచ్చినాయి అని అను అంటున్నా అని అనుకుంటున్నారు అని బాధపడుతున్నారు దేవుడు మర్చిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దేవుడు ఎట్లా మర్చిపోతాడు ఆయనను ఆల్రెడీ ఓదార్చి ఉన్నానని చెప్పేశాడు కానీ వీళ్ళు అది గ్రహించలేని స్థితిలో ఉండి ఏమంటున్నారు నేను నువ్వు ఈ హోవానను మర్చిపోయాడని చెప్తున్నాను ఎట్లా ఆయన మర్చిపోతాడు నిన్ను అంతగా అంతగా నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెడితే ఆయన ఎట్లా మర్చిపోతాడు నువ్వు ఆయనను సంపూర్ణంగా విశ్వసిస్తే అంత ఈజీగా ఎట్లా మర్చిపోతాడు ఆయన ఆయన బిడ్డలను ఎట్లా మర్చిపోతాడు చూడండి ఆయన తర్వాత అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరునిప్పకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మర్చుతుంది కానీ నేను మరువనంటున్నాడు ప్రభు అని అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తల్లి తన తల్లి తన బిడ్డను పుట్టిన బిడ్డను కరుణించకుండా పాలివ్వకుండా చంటి పిల్లల్ని మరిచి వెళ్ళిపోతుందా అరే చూడు అప్పుడికప్పుడే పుట్టిన బిడ్డ కడుపులో నుంచి వచ్చిన అప్పటికప్పుడు పుట్టిన బుడ్డ మీద బిడ్డ మీదనే కరుణించి ఎంతో ప్రేమ చూపించి ఎంతో పెద్ద అనుబంధం కూడా లేదు కదా కడుపులో తొమ్మిది నెలలు చూడలేదు మనం ఎట్లుంటదో కూడా ఆ తొమ్మిది నెలలు కూడా శ్రమే అదేం సుఖవంతంగా కాదు బయటికి రావాలన్నా భయంకరమైన శ్రమ ఎంతో నొప్పి బాధ అయినా సరే అంత బాధ కలుగు చేసింది కదా బిడ్డ అంత బాధ కలుగు చేసి బయటకు వస్తే మరి అంత బాధమే కలిగించిందని చెప్పి ఎవరైనా కాదు కదా తను ఆయన చూడు స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున అంటే ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుంటారు కదా తల్లి తల్లులు పుట్టిన అది ఎంతో కాలం రిలేషన్ లేదు అయినా సరే ఎంతో ప్రేమ ఎంతో ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకొని పాలిస్తారు ఎంతో దగ్గరగా దగ్గర తీసుకుంటారు కానీ ప్రభు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు కదా జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని రూపించుకున్నాడు ఆయన మరి అలాంటప్పుడు ఆయన మనల్ని మర్చిపోతాడు ఆయన మనల్ని విడిచిపెడతాడు చూడండి వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు చూడండి తల్లి సరే మర్చిపోయిద్దేమో తల్లి అయినా సరే ఒకవేళ బిడ్డను వదిలిపెట్టిద్దేమో కషాయ తత్వంతో కానీ నేనైతే ఎప్పుడు నిన్ను మర్చిపోను అంటున్నాడు ఎందుకంటే చూడండి ఆయన చెప్తున్నాడు చూడుమున్న అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను చెక్కుని ఉన్న ఈ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఆయన చెప్తున్నాడు ఆయన అరచేతులో మనల్ని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి మనకు ఏ దిగులు వచ్చినా ఆయన ఓదారుస్తాడు ఆయన ఆయన ఆయన సరి మనం చేయాల్సింది ఏంది సంతోషంగా ఉండాలి మనల్ని ప్రతి విషయంలో ఆయనను సంతోషపరుస్తూనే ఉండాలి ఆనంద ఉండాలి ఊర్పు దీర్ఘశాంతం ఆనందభరితమైన ఊర్పును మనం చూపించాలి దీర్ఘశాంతం చూపించాలి ఆయన ఎట్లా మర్చిపోతాడు ఆయన మర్చిపోడు లోకస్తులు చెప్తారు ఏడిచి ప్రార్థన చేయండి కన్నీటి ప్రార్థన చేయండి దేవుడు వింటాడు ఆయన మాట ఆయన కన్నీరు చూస్తే చలించిపోయే దేవుడు అంటే అంటే నువ్వు కన్నీరు పెట్టి ప్రార్థన చేయకుండా కన్నీరు పెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడా కన్నీటి ప్రార్థన చేసి దేవుడు వింటాడు కన్నీటి ప్రార్థన చేయని సమస్యలు తీరుస్తాడంటే అంటే నువ్వు ఏడిస్తే గాని దేవుడు వినడా అంటే నువ్వు ఏడిస్తే కానీ నీ కళ్ళ నీ కళ్ళమిట కన్నీరు చూస్తే కానీ ఆయనకు మనసు కరగదా ఏం చెప్తారు ఏం బోధిస్తారో అర్థమే కాదు కాబట్టి అంత కఠినుడు ఆయన కాదు అంత కఠినమైన దేవుడు కాదు ఆయన అంత అంత శిక్షించే దేవుడు కూడా కాదు ఎందుకంటే ఈ రోజు కృప చూపించాడు కాబట్టే ఎంతోమంది పాపులు ఇంకా బతికే ఉన్నారు ఎంతోమంది ఇష్టలవిడిగా జీవించే వాళ్ళు బతికే ఉన్నారు ఆయన కృప ఉంది ఆయన ప్రేమ ఉంది కాబట్టి అందరం బతుకుతున్నా లేకపోతే ఏ ఒక్కరం బతికే కాదు ఆయనకి ఎంతసేపు పని మొత్తం తుడిచిపెట్టడానికి చిటికలో పని కదా క్షణంలో పని మొత్తం సర్వనాశనం చేయడానికి కానీ ఆయన ఓపికతో దీర్ఘశాంతంతో ప్రేమతో జాలితో ఆయన ఈరోజు కృప చూపిస్తున్నాడు కాబట్టే మన అందరం బతుకున్నాం మనం చేయాల్సింది మనం చేయడం వదిలేసి దేవుడి మీద పడి ఏమొస్తుంది మనం చేయాల్సిన పని మనం చేయకుండా మనమే సక్రమంగా అయిన మార్గంలో పోకుండా మనకు అన్నీరు పెట్టేడిస్తే ఏం నువ్వు కన్నీరు పెట్టి ఏడిస్తేనే ఆయన ఇస్తానని చెప్పాడు ఎక్కడన్నా లేదు ఆయన అంటున్నాడు నేను ఓదార్చి ఉన్నాను మీరు అనుకుంటారు అట్లా యో దేవుడిని వదిలిపెట్టేశాడు ఆయనను మర్చిపోయాడు అన్నాడు కాబట్టి మనకు మనం మనల్ని ప్రభు అడుగుతుంది ఏంటంటే మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనను సంతోష పెట్టాలా ఆయనను సంతోష పెడితేనే మనం ఆయన బిడ్డలం ఎందుకంటే ఆయన తండ్రి ఆయన అరచేతిలో చెక్కున్న ఆయన మనల్ని అరచేకు చెక్కున్న తండ్రి కాబట్టి ఆయన ఎప్పటికీ మర్చిపోడు నీ తల్లిదండ్రులు మర్చిపోతారేమో నీ స్నేహితులు మర్చిపోతారేమో నీ బంధువులు మర్చిపోతారేమో వాళ్ళందరూ మర్చిపోతారేమో ఆయన మాత్రం మర్చిపోడు మరి శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి ఆయన చేతిలో చెక్కున్నప్పుడు ఆయన కాపాడుతున్నప్పుడు ఆయన ఓదారుస్తున్నప్పుడు మరి ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలన్నీ ఎందుకు దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ శ్రమలన్నీ ఎందుకు మనకు అలో చేస్తున్నాడు దేవుడు అనంటే చూడండి పేతురు పేతుడు రాసిన పత్రికలో ఉంటుంది పేతుడు రాసిన మొదటి పత్ర మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము మొదటి పేతులు ఒకటి ఆరు ఇక్కడ రాసింది ఏముందంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరములు బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది ఆయన ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు మీకు ఏవో శ్రమలు రావడం లేదు ఉట్టిగా మీకు దుఃఖం రావడం లేదు ఉట్టిగా మీకు ఏవో శోధనలు రావడం లేదు అవసరములు బట్టి అని రాశాడు అక్కడ అవసరం అది నీకు అవసరమా శోధన నీకు అవసరమా శ్రమ నీకు అవసరం ఆ దుఃఖం ఎందుకు ఏంటి ఆ అవసరం ఎందుకు ఏ అవసరం ఉంది నీ జీవితంలో రావడానికి అని నువ్వు పరిశీలించుకోవాలి గుట్టిగా ఏదో యాక్సిడెంటల్గా ఏది కూడా రాదు గుట్టిగా ఏదో రావాలి కాబట్టి రాదు గుట్టిగా ఏదో జరిగిపోవాలి కాబట్టి జరిగిపోదు దానికి సంపూర్ణంగా బైబుల్ విరోధం కాబట్టి ఏదైనా సరే ఆయన ప్రణాళిక చొప్పుననే జరుగుతుంది బట్టి నువ్వు నీకు నీ విషయంలో ఎందుకు నీకు శోధన కలుగుతుందో ఎందుకు బాధ కలుగుతుందో ఎందుకు దుఃఖం కలుగుతుందో ఏ అవన్నీ అవసరాన్ని బట్టే కలుగుతాయని చెప్పి ఆయన చెప్తున్నాడు పేతుల భక్తులు ఏంటి అవసరం అనేది మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఏది కూడా ఉత్తగ రాదు అవసరాన్ని బట్టే మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అది ఏదైనా సరే అనే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు కదా అంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నాడంటే ప్రతిదీ మనకు మేలుకరం అర్థం లోకంలో మనకి ఎవరూ చదువుతాం మేలు చేసిన వాళ్ళు చెప్తాము మరి ప్రతి దాంట్లో దేవునికి థ్యాంక్స్ చెప్పమన్నాంటే ప్రతిదీ మన మేలు కాబట్టి నీకు శ్రమ వచ్చింది నీకు బాధ వచ్చిందంటే అది అవసరాన్ని బట్టి వచ్చింది ఆ అవసరం ఏంది తప్పిపోయినావా అవిధక చూపించినావా లేకపోతే నీ విశ్వాసంలో ఏమన్నా పరీక్షింపబడుతుందా ఎందు నిమిత్తం ఏంటి ఆ అవసరం అనేది నీ జీవితాన్ని పరిశీలించుకుంటే అది నీకు అర్థమవుతుంది కాబట్టి ఏ శ్రమైనా ఏ బాధ అయినా అవసరాన్ని బట్టే వస్తాయి కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు మనకేం కాదు ఈ శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఏ వచ్చినా అవన్నీ తాత్కాలికమైనవే మనకు రాబోయే మహిమ ఎదుట అవన్నీ ఎన్న తగినవి కావు అని చెప్పి ఆయన చెప్పాడు మనకు రాబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఏవి కూడా ఎన్న తగినవి కావు ఇవన్నీ నథింగ్ ఈ శ్రమలు ఈ లోకంలో ఉండే బాధలు ఈ లోకంలో ఉండే ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ నథింగ్ ఇవన్నీ సమ ఇవన్నీ నథింగ్ ఎంటి జీరో మనకు రాబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కానే కాదు కాబట్టి రాబోయే మహిమ కొరకు మనం ఆతృతగా ఎదురు చూడాలి సంతోషంతో ఉపయోగపడ్డాలి మనకు మహిమను ఆలోచించాలి ఎప్పుడైనా ఈ లోకంలో నాకు ఏమొస్తుందో ఈ లోకంలో నాకు ఏం మేలు కలుగుతుందో ఈ లోకంలో నాకు నేను ఎందుకు ఓర్చుకుంటే నాకు ఈ లోకంలో ఏమొస్తుంది నాకేమన్నా కాస్త వస్తుందా నాకేమన్నా బంగారం వస్తుందా నాకేమన్నా అంతస్తు వస్తుందా నేనెందుకు ఓర్చుకోవాలా నేను ఎందుకు భరించాలా నేనెందుకు సహించాలా అని ఆలోచిస్తే నీకేమి రాదు పైపెచ్చి నీకు ఉన్న సమాధానం పోతుంది మీ ఇంట్లో శాంతి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఎప్పుడు గొడవలే దాని దాని తోడు మీ దేవుని వాక్యానికి విరోధంగా పోవాల్సిన కార్యాలు కూడా చేయాల్సి వస్తుంది దేవుని వాక్యానికి విరోధంగా గొడవలు బూతులు ఎన్నెన్నో వస్తాయి కానీ నువ్వు సహిస్తే ఇవన్నీ అల్పమైనవు కదా అల్పకాలం ఉండేటివి చాలా షార్ట్ టైం ఉండేటివి మరి షార్ట్ టైం నువ్వు ఓర్చుకుంటే లాంగ్ టైం నువ్వు మహిమను పొందుకుంటావు కదా మరి ఎటువంటి అటువంటి లాంగ్ టైం మహిమ కొరకు షార్ట్ టైంలో నువ్వు ఎందుకు హింస పొందుకోకూడదు ఎందుకు ఓపిక పట్టకూడదు నువ్వు ఎందుకు సంతోషంగా ఉండకూడదు నువ్వు ఎందుకు బాధపడదు బాధల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండకూడదు కాబట్టి మనకు రాబోతున్న మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కానే కాదు కాబట్టి ఈరోజు మనం తక్కుపోయిన స్థితిలో ఉన్నమేమో ఈ రోజు మనం పక్కగా దారి తప్పినమేమో ఈ రోజు ఏమన్నా అవిధేయత చూపించినమేమో అది ఏంది మనకి అవసరం అవసరం ఎందుకు వచ్చింది దేవునికి ఈ శ్రమను పంపించాల్సిన అవసరం దేవునికి ఎందుకు వచ్చింది అనేది మనం పరిశీలించుకుని దాన్ని సరిచేసుకుంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన నడిపించే దేవుడు అన్నాడు నేను విడువను ఎడబాయన అన్నాడు ఆయన ఎప్పటికీ విడువడు ఎందుకంటే ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు కదా ఎట్ల పోతే పోవు అరచేతుల్లో చెక్కున్నప్పుడు ఎక్కడ పోతే గుర్తొస్తూనే ఉంటాయి చూస్తే చేతులు చూస్తూనే ఉంటారు కదా కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు కాకపోతే అది అర్థం చేసుకోలేక అది గుర్తిరగలేక ఈరోజు జనులు లోకంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు మందిరాలకు వచ్చి ఏడుస్తూనే ఉంటారు ఎందుకు ఏడవల ప్రభు ఏడవద్దని చెప్పిండు కదా లోకం కొరకు లోకం కొరకు పరిగెత్తినంత కాలం ఏడిపే అది ఎప్పుడు సంతోషం ఉండదు ఎప్పుడు ఆనందం ఉండదు లోకం కొరకు పరిగెత్తిన ప్రతి ఒక్కరికి ఏడిపే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటారు లోకం కొరకు పొందుకుంటే ఏదో సంతోషపడటం కానే కాదు ఈ లోకం ఎప్పటికీ కూడా తృప్తినివ్వదు ఈ లోకం ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వదు మనిషికి తృప్తినిచ్చేది ఆయనే ఆయన సంతోషపరిచేది ఆయనే ఆయన ఆయన ఉంటేనే మనకి ఎల్లప్పుడూ సంతోషం కాబట్టి మన ప్రభు చెప్తున్నాడు అన్ని విషయాల్లో మనల్ని మనము మనలను అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంలో మనం కనబరచాలి కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనకు ఏ ఏ దరిచేరవు కాబట్టి శ్రమలు వస్తాయి కాబట్టి వాటి గురించి అది అవసరాన్ని బట్టి అవసరమేందు మనం గ్రహించుకుంటే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు తర్వాత చూడండి ఆయన అంటున్నాడు రోమిలు క్లాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో క్రీస్తు ప్రేమ నుండి మనలో ఎడబాపు ఆడెవడు శ్రమ అయినను బాధ కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున చూడండి ఏది కూడా ఎడబాపు కదా క్రీస్తు ఆయన అంటున్నాడు పౌలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడేవాడు ఏది కూడా ఎడబాయ లేదు శ్రమ శ్రమ అది ఎడబాయి లేదు అది ఇంకా మరింత బలపరుస్తుంది ఆయన ప్రేమలో ఇంకా మనల్ని బలపరుస్తుంది శ్రమ ఇంకా దేవునికి దగ్గరగా వెళ్తాం మనం గ్రహించుకుంటే నాకు శ్రమ వచ్చిన నేను దేవుని బలంగా బలపడినాను నేను అంతకు ముందల్లా అలర్చిల్లర్గా ఎప్పుడైతే దేవుడు భయంకరమైన కఠినమైన శ్రమ నాకు నేను అనుకున్నాను దేవుణ్ణి నన్ను ప్రేమించింది కాబట్టి ఇంత కఠినమైన శ్రమ నాకు పెట్టింది మరి ఆ శ్రమ పెట్టకపోతే నేను ఆయన దగ్గర ఉండేటువంటి కాదు ఆయన మార్గంలో ఉండేటువంటి కాదు నా జీవితం ఎటుండేదో ఎక్కడ పోయేదో కాబట్టి శ్రమలే దేవుణ్ణి ఇంకా మనల్ని ఆయన ప్రేమకు ఇంకా దగ్గరే చేస్తాయి కానీ ఎడబాబై వాటి వల్ల కాదు అన్లేస్ తంటి నువ్వు దేవుణ్ణిలో లేన లేకపోతే తప్ప నువ్వు దేవుణంలో లేకపోతే శ్రమ వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతావు దేవునితో కాబట్టి బాధలైనను హింసలైనను కరువైనను వస్త్రహీనత ఇటువంటి ఎటువంటి శ్రమ అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఖచ్చితంగా ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని అడుగుతున్నాడు ఆయన ఆయనకు తెలుసు అవి ఎడబాపు లేవన కానీ మనల్ని అడుగుతున్నాడు మనం ఏం చెప్తాం సమాధానం ఇప్పుడు ద క్వశ్చన్కి దేవుడు చెప్పింది కదా మనతో ఆయన అరచేతిలో చెక్కున్నాను నేను తల్లైనా మర్చిపోయిద్దామని నేను మరవను నీ కార్యములు నాకు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి నీకు అవసరాన్ని బట్టి నేను పెడుతున్నానని చెప్తున్నాడు మరి ఇవన్నీ విన్న మనము ఈ సృష్ణకి ఏం సమాధానం చెప్తాం ఆయన ప్రేమ మనల్ని ఎడబాప్తుందా ఆయన అయితే చెప్పేసిండు ఆయన చెప్పేసిండు ఆయన గొప్ప సేవ చేసిండు పౌలు ఈ ప్రశ్న ఇప్పుడు రోజు మనల్ని అడుగుతున్నాడు ఇవన్నీ నీ జీవితంలో వస్తే ఆయన ప్రేమ నుండి నేను ఎడబాప్తాయా అంటే నన్నైతే ఖచ్చితంగా ఎడబాపలేవని నేను సమాధానం చెప్తాను మరి మీది సమాధానం ఏందో మీ మనసుకే చెప్పుకోండి తర్వాత చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు చూడండి ఆయన చెప్తున్నాడు ఆయన అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఎవరు ఆయన ఇల్లు మనమే కదా ఆయన చివరిలో అంటున్నాడు మనమే ఆయన ఇల్లు అని ఆయన నమ్మకంగా ఉన్నాడు నువ్వెందుకు భయపడుతున్నావు ఇప్పుడు మనం ఎవరికైనా ఒక మనిషికి ఒక బాధ్యత తప్పచెప్తే వాడు నమ్మకంగా ఉంటాడో ఉండడో అని చెప్పి తోటి మనం ఉంటాం కొద్దిగా లేకపోతే మనమే ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుంది మన పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెడతాం వేరే వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళు నమ్మకస్తులైతేనే పెడతాం అయినా సరే మంచి నమ్మకస్తులు మనకు మనకు బాగా తెలిసిన వాళ్ళు అయ్యున్నప్పటికీ వాళ్ళ గుణగణాలు మనకు తెలుసున్నప్పటికీ మనకి ఎంతో కొంత ఒక మూలన భయపడతానే ఉంటాం ఎందుకంటే మనిషి కదా మనిషి మనిషి మైండ్ ఎట్లుంటుందో తెలీదు అయినా సరే మనకి ఎక్కడో ఒక చోట లాగుతూనే ఉంటది ఎట్లా ఉండో ఏం చేస్తున్నారో ఏందో అనే ఎందుకంటే వేరే వాళ్ళకు మనం అప్పగిచ్చిన మా బాధ్యత కాబట్టి కానీ ఇక్కడ చూడండి ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఎవరు దేవుడు స్వార్థమైన ప్రేమ ఆయన చూపించాడు కదా నేను కంటున్నాడు నేను ఎప్పటికీ నేను మర్చిపోను అన్నాడు మరి ఆయన ఇంటి మీద ఆయన ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది మరి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నప్పుడు మరి నీకు భయం ఎందుకు దిగులు ఎందుకు బాధ ఎందుకు ఆయన నమ్మకంగా ఉన్నాడు కదా అంటే నీకు ఆయన మీద నమ్మకం లేదనే అర్థం కానీ ఆయనకైతే నీ మీద నీ పట్ల నమ్మకం ఉంది ఆయనతో నమ్మకంగానే ఉన్నాడు నీకు లేదు నమ్మకం నీకు లేదు ఆయన మీద విశ్వాసం కాబట్టే శ్రమలు రాగానే ఆయన నిధులు పెట్టడేమో అని భయపడుతున్నారు శ్రమలు రాగానే ఆయన దూరం పెట్టేసిండేమో భయపడుతున్నారు ఆయన మర్చిపోయిండమని భయపడుతున్నారు లేదు ఆయన నమ్మకంగా ఉన్నాడు ఎప్పుడు ఎప్పు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నమ్మకస్తుడే నమ్మదగిన వాడే ఆయన నమ్మకంగా ఎప్పుడూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలా ధైర్యముని నిరీక్షణ వలన ఉత్సాహమును ధైర్యం ఉండాలా ఎందుకు ఆయన మనతో ఉన్నాడన్న ధైర్యం ఉండాలా ఒక తెల్లోడు ఉన్నాడు ఒక అడవిలో గుండా పోవాల్సి వస్తే ఒక్కడే వెళ్ళాల్సి వస్తే ఎంతో భయపడతాడు ఎంతో ఉనుకుతా పోతాడు కూడా అసలు అదే వాళ్ళ తండ్రి దగ్గర ఉంటే రొమ్ము విరుచుకుని బట్టి నడుస్తాడు అందరి ముందు అడవిలోకైనా సరే రొమ్ము విరుచుకొని నడుస్తాడు ధైర్యంగా పోతాడు ఎందుకు ఆయనతో తండ్రి ఉన్నాడు ఒక కాన్ఫిడెన్స్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాడు ఎక్కడైనా సరే కాబట్టి ఆయన ధైర్యం ఆయన మన ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు మరి మనకు ధైర్యం ఉండాలి కదా ఆయన నమ్మకంగా ఉన్నాడు మరి మనలో ధైర్యం ఉండాల ధైర్యం ఖచ్చితంగా మనలో ఉండాలి ఎందుకంటే ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు మరి ధైర్యం లేదంటే నువ్వు ఆయన మీద నమ్మకం వదిలేసినట్టే కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నా నిరీక్షణ వలనే ఉత్సాహమును నిరీక్షణ వలన ఉత్సాహం పుట్టాల తనుగుడు కాదు నిరీక్షణ వలన బాధ పుట్టకూడదు దాన్ని ఏమంటారు అలసట విసుగు విసుగు విసుగు పుట్టకూడదు నిరీక్షణ వలన కొంతమందికి విసుగు వస్తుంది కోపం వస్తుంది మాటలు వచ్చేస్తాయి కానీ మనకే పుట్టాలా ఉత్సాహం పుట్టాల ఉత్సాహం రావాలి నిరీక్షణ వలన ఉత్సాహం రావాలి ఇవి రెండు తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఎల్లు కాబట్టి మనం ఆయన ఇంటిగా మారాలంటే వీటిని తుదమట్టుకు మనం పోయేంత వరకు స్థిరముగా చేపట్టాల స్థిరముగా వలటటిగా కాదు కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు కాసేపు ఉండికి గిట్టిగా నిలబడి కాసేపు పక్కకపోయేది కాదు స్థిరంగా నిలబడాలి స్థిరంగా చేపట్టాలి ధైర్యము నిరీక్షణ వల్ల వచ్చే ఉత్సాహం ఈ రెండు మన స్థిరంగా నిలబడితేనే ఆయన ఇంటిగా మనం ఉంటాం కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఫైనల్ గా ముగిచ్చేస్తాను యోహన్సు వార్త పదహారు ముప్పై మూడులో నా ఎందు మీకు సమాధానం కనుగొనట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునడి నేను లోకంలో జయించి ఉన్నానన్ను చూడండి ఆయన అన్నాడు ఈ మాట ఆయనే చెప్పాడు మరి ఎందుకు బాధపడతారో ఎందుకు ఏడుస్తారో నాకు అర్థం కాదు ఆయనే అన్నాడు కదా మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుందని ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాడు ఎందుకు ఇంతాక చూసాం కదా హెబ్రిలకు మూడు వారులు ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయనే మనమే ఆయన ఇంటి వారు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నప్పుడు కాబట్టి మనం ధైర్యంగా తెచ్చుకోవాలి తెచ్చుకొని ఏం చేయాలా ఈ లోకాన్ని జయించాలి లోకంలో నాశలు జయించాలి ఈ లోకంలో నలవాట్లను జయించాలి కాబట్టి ఎందుకు జయించాలంటే చూడండి ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటి చెప్తున్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన కూర్చుండి ఉన్న ప్రకారము జయించు నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండి అని ఇచ్చేదన్ను నువ్వు ఆ సింహాసనం ఆయన పక్కన నీకు స్థానం లేదంటే లేదు క్రమలో వచ్చినప్పుడు పారిపోతే నీకు మీద నమ్మకం లేదు ఆయన నీకు ఆయన సింహాసనాన్ని ఇస్తాడు ఆయన నమ్మట్లేదు కదా నువ్వు ట్రస్ట్ లేదు నీకు ఆయన మీద కాబట్టి ఆయన అంటున్నాడు నేను లోకంలో మీకు శ్రమలు వస్తాయి ఆయన పడి శ్రమలు ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాడు ఎందుకంటే ఆయన ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని జయిస్తే ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు కాబట్టి అది గొప్ప మహిమ రాబోయే మహిమ అటువంటి మహిమ ముందు ఈ లోకంలోని శ్రమలు ఈ లోకంలోని బాధలు ఈ లోకంలోని ఇరుకులు ఇబ్బందులు ఏవైనా సరే అవి ఏ మాత్రము ఎన్న తగినవి కావు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో మనల్ని ముందుకు నడిపించే దేవుడి ఆయన మాటిస్తే తప్పే దేవుడు కాదు ఆకాశ భూములైనా గతిస్తాయేమో కానీ ఆయన మాట ఎప్పుడు గతించదని వాక్యం ఉంది కదా కాబట్టి ఆయన అన్నాడు తల్లి మరిచిద్దేమో గాని నేను మరవను నా చేతిలో ఉన్నావు నువ్వు నువ్వు ఎందుకు భయపడతా మరి ఈ రోజు జనాలు అవి లేదో అవి వింటారో లేదో విని కూడా లేదో ఎందుకో మరి తెలీదు నాకైతే ఎందుకు ఏడుపు వస్తుందో తెలీదు కన్నీటి ప్రార్థన అంటారు మరి నాకు అర్థం కాదు ఎందుకో కూడా నువ్వంటే నువ్వు చేసిన తప్పులకి కన్నీటి ప్రార్థన పెట్టి చేసి దేవుని అడిగితేనే ఇస్తాడు అని ఉంటారు నాకు అర్థం కాదు మరి ఎందుకో మరి కన్నీటి ప్రార్థన అవసరమే ఇది ఎందు నిమిత్తం మన ప్రభు కూడా కన్నీటి పెట్టిండు కానీ చూడండి ఆ లాజర్ని చనిపోయేటప్పుడు మన ప్రభువు కూడా కన్నీటిని విడిచిండి వాళ్ళంతా అక్కడ దుఃఖం పడుతున్నారు భయంకరంగా ఏడుస్తున్నారు భయంకరంగా ఏడుస్తా ఉన్నప్పుడు మన ప్రభు కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితిని చూసి ఏడ్చారు ఏసు కన్నీరు విడిచిన వాక్యం అక్కడ మరి విడిచినప్పుడు ఆయన ఏం చేశాడు ఇంకా ఏడవండి ఇంకా మీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే నాకు ఇంకా సంతోషము ఇంకా ఏడవండి ఇంకా ఏడవండి అని అనలేదు కదా ఆ కన్నీటిని చూసి ఆయన సంతోషంగా మార్చేశాడు కన్నీటిని సంతోషంగా మార్చేశాడు వాళ్ళ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చేశాడు ఆయన వచ్చింది కన్నీటిని తుడపడానికి అయితే నువ్వు మళ్ళీ కన్నీరు పెట్టుకొనిటడం ఎందుకు అంటే ఒక రకంగా చెప్తున్నారు ఏంటంటే ఆ కన్నీరు విడిచిది అంత కన్నీరు పెట్టి ప్రార్థన చేసి ఏడిస్తే కానీ దేవుని హృదయం కరగదు అన్న లెవెల్లో ప్రాపిగేట్ చేస్తారు వాళ్ళు చేసేది వాళ్ళు సరి చేసుకోరు ఇవన్నీ ఎడుపులు కాబట్టి మనమైతే ఆ రీతిగా ఉండడానికి వీలు మనం ఉన్నతమైన సేవ చేయాలన్నా ఏది చేయాలన్నా దేవుని సంతోష పెట్టాలన్నా కాబట్టి ఆ గొప్ప సేవ చేయాలన్నా మన శ్రమను జయించాలన్నా ఏదైనా కానీ ప్రభువు మన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వాలంటే అన్ని విషయాల్లో మనం ఆయనను సంతోష పెట్టాల ఆనందంతో కూటం ఓర్పు ఉండాల మనలో ఉత్సాహం రావాల నిరీక్షణ పెరిగే కొద్దీ ఉత్సాహం రావాలి ధైర్యం ఉండాల కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయనకు సంతోషపెట్టి వారంగా ఉన్నట్లు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ఈసయా నీకు వందనాలు ప్రాభ నీకే స్తోతులు స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అవును ప్రాభా మీరు మమ్మల్ని అరచేతుల్లో చిక్కుకొని ఉన్నారు ప్రాభ మీరు నాన్న తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ ప్రాభ మరువనని చెప్పినావు ప్రభావ అవును తండ్రి కానీ ఈ రోజు జనాలు ప్రాభా నువ్వు మర్చిపోయినావని ను విడిచిపెట్టేసినవని భయపడుతున్నారు ప్రాభా నువ్వు ఆదరించి ఉన్నాను అని చెప్పి నాయన ఉత్సాహించమంటుంటే ఏడుస్తూనే ఉన్నారు ప్రాభా గ్రహించుకోలేని స్థితిలో ఉంటున్నారు ప్రాబా తండ్రి మేమైతే రీతిగా ఉండడానికి వీలేదు ప్రతి విషయంలో తండ్రి నేను సంతోషపరచాను ప్రాబ ప్రతి విషయంలో తండ్రి నిన్ను ఆనందపరచాలా నిన్ను మహింపరచాలా తండ్రి సంతోషంతో కూడిన పూర్ణమైన ఓర్పు మేము చూపించాల ప్రభావ దిల్ల శాంతాన్ని మేము చూపేయాల ప్రాభ నీ యొక్క బలంతో మేము సంపూర్ణం బలపరచబడాల ప్రాభ తండ్రి మీరే మాకు సహాయం దాయి చేయండి ప్రభు నా ధైర్యం తెచ్చుకోమన్నారు నా ప్రభా ఉత్సాహంతో ఉన్న నిరీక్షణ వల్ల ఉత్సాహాన్ని తుదము తుదముట్టుకు నైనా మమ్మల్ని కొనసాగించమన్నారు ప్రభా అందుకంటే మీరు మా ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు కాబట్టి ప్రభా కాబట్టి తండ్రి మేము ఆ రీతిగానే జీవించాలా ప్రభావ ప్రతి విషయంలో నీ నామానికి మహిమకరంగానే మేము జీవించాలా ప్రతి విషయంలోనైనా నీకు కృతజ్ఞత అస్థితులు చెల్లించాల ప్రభావ ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తండ్రి నువ్వు గొప్ప దేవుడవు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన నికి నికే నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఆయన ఎంత గొప్ప దేవుడు మాకున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ అవును తండ్రి మీరు మాకు మహిమ ఏదుట ఇవన్నీ ఎన్న తగిన కాదు ప్రభు నేను ఎందు నిమిత్తం వచ్చినా ప్రభావ వాటన్నింటినీ బట్టినైనా మీకు కృతజ్ఞత అస్తత్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఆయన వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ దయచండి ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఆయన ప్రతి ఒక్కరికి మీ యొక్క సాక్షులుగా నిలబెట్టండి ప్రోభ నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్యాలతో వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి కావాల్సిన అవస్థలు తీర్చండి నాయన మీరే ప్రతి ఒక్కరికి తోడయండి నాయన నా ప్రభావ ఇంకా వైరస్ కేసులు భయంకరంగా పెరుగుతుండ ప్రభా ప్రతి ఒక్కరి జ్ఞానం కలిగి జీవించడం మీరే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా అందరినీ ప్రభావ మీ వాక్యం ద్వారా బలపరచడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మేమంతా మీరు అక్కడ సిద్ధపడాలా అనేకుని సిద్ధపరిచి మీ నామానికి మై ముందు తీసుకొని రావాలా ప్రభావ అటువంటి కృపను మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధే మీకు వందనాలు ఏసయ్యా కృపగల తండ్రి మీకు స్థితిలో స్తోత్రాల నైనా ఏసయ్యా ఈ యొక్క దినమంతా మీ శాంతి నడిపించినది మధ్యాహ్న కాలత్న ప్రభావ ఈ యొక్క సన్నిధిలో సమయం భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అవును ప్రభ అనేక పర్యాలు ప్రభావ మేము మిమ్మల్ని సంతోషపరచలేని స్థితిలో ఉంటున్నాం ప్రభు అవును ప్రభ అనేకమైన పనులతో అలసిపోయితే మిమ్మల్ని అహికబిచ్చేత గాలికి కొట్టుకుపోతున్న వారు వాళ్ళు అయినా కానీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ తండ్రి అవును ప్రభ మీరు మమ్మల్ని హత్తుకున్నారు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా మా వేదన ఉన్నా కానీ వాటన్నిటి నుంచి కల్పించి ఆదరణ కలిగిస్తున్న గొప్పదేమ మీకే వందనాలు దుష్టుడు ప్రభ అనేక ప్రాంతాల నుంచి వాడు మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు తండ్రి ప్రతి దశలో అటాక్ చేస్తుండడు కుటుంబ పరంగా తన్మలి సాంఘిక పరంగా ఉద్యోగ పరంగా అవున ప్రభ సేవ జీవితంలో సాంఘంలో ప్రతి స్థలంలో కూడా మమ్మల్ని అటాక్ చేస్తుండైనా కానీ ప్రభ మీరు మమ్మల్ని తన్మని యుద్ధ షూరులుగా తయారు చేసి వాడిని అటాక్స్ అన్నిటిని విరకుట్టుటకు తను విజయం ఇస్తున్నందుకు మీకు ఎంతో వనరాల్లోైనా మీకు ఎంతో కొత్తగా తప్పించుకుంటున్నాను ప్రతి విషయంలో ఓర్పు సానాలు కలిగి ప్రభ అన్నిటిని సహించి అన్నిటిని ముందు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు అందుకు మీ యొక్క పరిశుద్ధత్మభిషేం అనుగించి ఆదరణ అనుగ్రహించండి మా కృదయంలో నివేదన తొలగించండి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం శ్రీమల కాలాల మేము ఉంటున్నాం ప్రభావ వాడు తను బలి మీ యొక్క కొడుతున్నాడు ప్రభావ కానీ మీరు మటుకు మాకు ఆదరణిస్తున్నారు మీకే వదనాలు వేసే జాగృతిగా మీ అంతే మాకే ఆనందం ప్రభావ ఈ లోకం లేదు మీ అంతే మాకు సమాధానం సంతోషం ఈ లోకంలో లేదు అటువంటి ఆనందం సంతోషం సమాధానాన్ని మీరు మాకు అందరికి అనుగ్రహించండి బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించి తండ్రి శ్రీమంతుని మలిచి ఇక్కడి కాలం నుంచి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చింది మీకు ఎంతో అందరినీ మీ కొరకు సాఫ్ మళ్ళీ పెట్టుకోండి మమ్మల్ని అందరినీ మీరు ఆగ్రహపరచుకోమని రానయ్య ఏసీ క్రీస్తు పరిషుద్ధ మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి స్తోత్రుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహోన్నతులకు తండ్రి మహిమాస్వరీ ఒక దేవ కృపమైన స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజైలు లెక్కలు నిలబెట్టినటువంటి దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి నైనా వేసా మమ్మల్ని ఎంతగానైనా బలపరిచిన గొప్ప దేవుడు వేసాయి అని నీకే స్థితి పిలిస్తావుతా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కళనైనా మీ వంటి మీద మేము అక్కడ మాట్లాడే మమ్మల్ని ఎంతగానైనా బలపరి పూర్తి స్థానాలు కలిగి ఉండాలి ప్రతి దశలోనైనా కూడా ప్రభావ మేము ఆనందించాల ప్రభావ మిమ్మల్ని ఆనందింపజేలా ప్రభావ ఎన్నప్పుడు ప్రభు నన్ను గొప్పదేవ ప్రతి విషయంలో మేము ఆనందించాలా ప్రభావ ఎడతెక్క మేము ప్రార్థించాలా ప్రతి విషయంలో నేను కృతజ్ఞతలు చెల్లిస్తే నేను మయం పరుస్తున్నాను ఈ లోకంలో మేము జీవించాలా ప్రభావ ఎందుకంటే నేను మేము ఉంటుంది శ్రమల కాలమైనా ఈ శ్రమలలో ప్రభావ తను ఎవరు కూడా కదిలింపబడకుండా నేను మేము ఈ స్థితిలో మేము పిలవబడ్డామా పిలుపుని తగినట్లు మేము జీవించాలా ప్రతి దశలో తోడు మేము నచ్చుకోవాలా ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ప్రభావ ఎంతగానో మీరు శ్రమ అందించారు కానీ ఎక్కడ కూడా ప్రభావ నైనా మీరు నా ఇష్ట ప్రభావ శ్రమలో ప్రభావంలో ఉండి ప్రభావ అతను ఇస్తు ప్రభావ వాటిని జయించలేని స్థితిలో లేనప్పుడు ఎక్కడ మేము చూడలేదు ప్రభావ కాబట్టి పత్తి శ్రమని మీరు జయించాడు ఈ లోకంలో కాబట్టి మేము కూడా ప్రభావ జయిస్తే కానీ ప్రభావ మీ పర్వత రాజ్యంలో అర్హత లేదు ప్రభావ గొప్పదేవ నేసయా మీ వాకింబరమాతో మాట్లాడానికి నీకు వనాలైనా తండ్రి ఇస్తు ప్రభావాన్ని విషయాలతో నేను కొట్టుకొని పోకుండా ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చేట మమ్మల్ని తయారు చేప్పదేవా అయినా మీరు అక్కడ చూడగండి ప్రభావ అయినా మీ సిద్ధపడాలా అనేక సిద్ధపరచాలి ప్రభావ మా శక్తి మించిన ప్రయాణం ఉంది ప్రాభ ఆ ప్రయాణం కోసం మేము పాటు పడాలి ప్రాభ ప్రయాసపడాలి నేర్చుకోవాలి మీ సమయంలో ప్రోగ నేను ఇంకా సమయం చాలా తక్కువగా ఉన్న ప్రో మీరు అక్కడ బహు సమీపం ఉంటుంది ప్రభావం నేను ఇంకా మేము ఛేదించుకున్న ముందుకు పోయి కలిగించే సేవలు మేమందరూ నడిపించండి అనేకులు లక్షలు నడిపించే సేవలు మేము నడిపించడం అంత ఆదిష్టమైన గొప్ప దేవనతాన్ని ప్రతి దశలో మిమ్మల్ని సంతోషపరచాలి ఎందుకంటే మీరు ముందుగానే చెప్పిన సమస్త ఇదిగో నేను ముందుగానే చెప్పిన అన్ని జరుగుతున్న ప్రోభం ఈ వాక్య కాబట్టి ఏమైనా నీకులు గ్రహించే ప్రభావాల పట్ల మీ కృపాన్ని కనికరించుకించి గ్రహించే ప్రభావం ముందుకు వెళ్ళాలనే సాయంత్రం ఎంత అదిష్టమైన అయ్యే అనుమానించకుండా చింతించకుండా భయపడకుండా ధైర్యంగా ప్రభావం నిరీక్షణ కలిగే ప్రోగ మాకు ఇచ్చిన పని ప్రభావం నెరవేర్చుకోవాలా సేవలను అర్థం బలపరచం ప్రభావ మీరు అక్కడ పర్యంతరం ప్రభావ రక్షణ ప్రాణాలు చివరి వరకు జీవించాల ప్రభావ నైనా రక్షణ మేము కాపాడుకోవాలా ప్రతి దశలోనైనా ఎందుకంటే చిన్నమలకాల రక్షణ పోగొట్టుకుంటారు ప్రభావ కాబట్టి మా కలిగిన మేము గట్టిగా పట్టుకోవాలంటే అన్ని కూడా మంచి వాక్యత మాట్లాడిన ప్రభావం కుటుంబంలో సమాధానంగా ఇచ్చే ప్రతి చీకల శక్తులను ఏదో కర్దిస్తాను ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టుకోమని ప్రతి చోటపరచుకోమని ప్రభావం బలపరిచేందుకే మీకు కృతజ్ఞతాస్ అర్పించుకుంటూ మమ్మల్ని ప్రభావం సిద్ధపరచుకోమని ఏసు పరిశుభ్రం పరిశుద్ధుడా ప్రేణమా తండ్రి పల్లక రాజ్యాన్ని పాన్కొనాలు తండ్రి మరి పొద్దున్న నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞతల సుతులు స్తోత్రం తండ్రి ప్రభువా నేను ఏసై నీకు ఎంత వందనాలు తండ్రి ప్రభా ఎంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా వాక్యం విని బలపడ్డకు మంచి ఆర్గ్యం చూపించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు సుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఏసఐ ఏమున్నా ఏం ఎల్లప్పుడు మేము సంతోష మిమ్మల్ని సంతోషపెట్టేలాగా తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎసయ్యా ఈ ప్రభా మరి నాన్న వేసే ప్రభా నిన్ను మర్చిపోకుండా నాన్న వేసే ప్రభా ఏసై ముందుకు నేను జ్ఞాపకం ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేస్తూ ప్రభ ప్రతి విషయంలో నేను సంతోష పెడుతూ నేనే ముందుకు కోరుకుంటున్నాం తండ్రి నాయనసే ప్రభ ఆటోమేటిక్ మార్గాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎందుకంటే దీన్ని దుర్దినంలో ఉన్నాం తండ్రి నాయనసే ప్రభ ఎటువంటి ఆటంకాలైనా మేము ఎదుర్కొని నాయనసే ప్రభ ఏమున్నా ఏం లేకున్నా నాసే ప్రభా మేము ముందుకు కొనసాగిపోవాల తండ్రి నాన్న ఎసే మరి బ్రదర్ చెప్పిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా మరి దీనిలో మేము నాటుకొని ప్రభా వాక్యం వాక్యం సారిగా జీవించి మేము ముందుకు వెళ్ళాలి తండ్రి నాయనసే ప్రభా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా కుటుంబం మొత్తం నాయనసే నీ చేకి అప్పగిసిన మంచి ఆరోగ్యము సంతోషము నాయనసే మీ దీవెనలు నిండుగా మెరుగుపరచమని కోరుకుంటున్నాం తండ్రి నాయనసే దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్క పని రోజుల్లో మీరు తోడు నీడుగా ఉండండి ప్రభా సక్సెస్ఫుల్నెస్ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి నేనేసే ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి నాయనసే అదేవిధంగా నాయనసే ప్రభ ఎంతో అవును మీరు పరిచయం కాకముందుకు నాయన ప్రభా ఎంతో సమయము వెయిట్ చేసినాం తండ్రి నాయనసే ప్రభా ఐదు ఐదు గంటలు నాలుగు గంటలు ఇంకే మాంటే ఇంకెక్కువ రోజులే వెయిట్ చేసినాం చాలా రోజులు వెయిట్ తండ్రి ప్రభా నేనే తెలిసిన తర్వాత నాయనసే ప్రభా మీ మీరు మా చేలో మీరు మీరు మీ చేలో పట్టుకొని నానేసే మమ్మల్ని తీర్చిదిద్దినారు ప్రభా మమ్మల్ని ఒక షేప్గా చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నేనేసే ఒక పాత్రగా నేను విలువైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దిన్నందుకు నీకు వందనాలు తండ్రి నేనేసే దుష్టుడు నేనేసే ఎటువంటి నేను అన్ని భాగాల నుంచి ట్రై చేస్తున్నాడు అటాక్ చేస్తున్నాడు తండ్రి ప్రభ నేనేసే ప్రభ అటువంటికి అన్ని జయించుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా చిన్న చిన్న సమస్యకై నేను ప్రభావ కృంగిపోకుండా నేను ఎస పై ఏడవకుండా నేను ఎస్తా ధైర్యంగా నేను ఎస్తా ముందుకు వెళ్ళేటట్టు మాకు మంచి మార్గాన్ని సహనము నేను ఎర్పును దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కేబీపీలో ఉంటే ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం నేను వాళ్ళు చేసే పనులలో మరి తోడు ఉండండి ప్రభావ వాళ్ళకు సమయం దొరికి నేను సే ప్రేలా పాటిసిపోయేటట్టు సాయం తెచ్చిస్తారని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి ప్రార్థన మీ చే అప్పగిస్తూ ఏసుక్రీస్తు నమంలో అడిగి తండ్రి ఆమె మెయిన్ స్వరాజ్ బ్రదర్ ప్రార్థించండి బ్రదర్ బ్రదర్ సారీ బ్రదర్ వీలై కదా ప్రార్థించేస్తారా సారీ నేను మన ప్రవణ ఏసు క్రీస్తుక కృపా సమాధ నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన దాకా ఆమె